జై గురుదత్త యోగవాసి నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం పదహారవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు నిర్వాణ ప్రకరణ ఉత్తరార్థ సింహావలోకనం ఇప్పుడు చేసుకుందాం అసలు ఈ నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధమే ఒక సింహావలోకనం వంటిది నిజానికి ఉపదేశించవలసిన విషయం అంత ఉపశమ ప్రకరణంతోనే పూర్తి అయిపోయింది ఆ మాటను ఆ ప్రకరణపు సింహావలోకనంలో ప్రస్తావించుకున్నాం కూడా అయినా సరే ప్రారంభం నుంచి ఉపశమ ప్రకరణం వరకు ఎంత గ్రంథం జరిగిందో ఇంచుమించు అంత గ్రంథాన్ని అంటే సుమారు పదిహేను వేల శ్లోకాల్ని ప్రకరణంగా మలిచాడు మహాకవి దాన్ని మళ్ళీ రెండు భాగాలు చేసి పూర్వార్ధము ఉత్తరార్థము అన్నాడు నిజానికి పూర్వార్థం చివరిలో ఫలశ్రుతి కూడా చెప్పేసి గ్రంథం పూర్తి అయిపోయింది అన్న భావం చదువువరికి కలిగించాడు అసలు రామాయణంలో కూడా యుద్ధకాండ చివరిలో ఫలశ్రుతి చెప్పేసి తరువాత మళ్ళీ ఉత్తరకాండ ఎత్తుకున్నట్లుగానే ఇక్కడ కూడా ఫలశ్రుతి తరువాత మళ్ళీ ఉత్తరార్థాన్ని రచించాడు ఆ పూర్వార్థంలో పూర్వోక్తమైన పరబ్రహ్మతత్వాన్నే స్వరూప లక్షణాదుల ద్వారా మళ్ళీ గట్టిపరచి సాధకులు జీవన్ముక్తి దాకా కొనసాగించవలసిన ప్రయాణ మార్గాలను విపులంగా వర్ణించాడు అయిపోయింది ముక్తి వచ్చేసింది ఇంకేముంది చెప్పేందుకు అనుకునేందుకు వీలు లేదు సినిమాలలో పెళ్ళితో కథ అయిపోతుంది జీవితంలో మాత్రం అసలు కథ పెళ్లితోనే ప్రారంభం అవుతుంది అలాగే ఆధ్యాత్మిక సాధనలో ముక్తి మార్గం తెలిసినంత మాత్రంచేత కానీ కొంతసేపు బ్రహ్మ సమాధి అందడంతో కానీ కథ ముగిసిపోదు ఆ వ్యక్తి ఇంకా జీవించే ఉంటాడు వాడికి ఆకలి దప్పుల వంటి సమస్యలు ఉండనే ఉంటాయి ఉపదేశించమని వెంటబడే శిష్యుల బెడద ఉంటుంది సమాధి స్థితిని దీర్ఘకాలం నిలువనీయని ప్రారంభ శేషం మిగిలి ఉంటుంది ఇలాంటి సంకటాలలో సమాధిలోంచి బయటకు వచ్చిన జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు ఎలా ఉండాలి ఆ మహాత్ముడు తన బ్రహ్మమయ స్థితిని నిలబెట్టుకునే విధానాలు ఏమిటే ఇది తెలియకపోతే ్రహ్మవిద్య ఉపదేశం పూర్తయినట్టు కాదు దానికోసమే ఇంచుమించు ఏడు వేల శ్లోకాల ఉత్తరార్థాన్ని కేటాయించాడు మహర్షి దీనికి పునాదిగానే పూర్వార్ధం చివరిలో వశిష్ట విశ్వామిత్రులు ఇద్దరూ కలిసి పనికట్టుకుని శ్రీరాముడి సమాధిని చెడగొట్టారు అని చెప్పాడు శ్రీరాముడికి ఇంకా చాలా ప్రారంధ శేషం ఉందని ఆ ఇద్దరూ బాహాటంగా ప్రకటించారు సమాధిలోంచి బయటకు వచ్చిన శ్రీరాముడు కూడా దాన్ని అంగీకరించి వశిష్ఠుడి భావాన్ని ఆమోదించి సభలో కూర్చొని ఉన్న ఇతర శ్రోతల లాభం కోసం తత్వ విషయాల నెమరువేత మొదలుపెట్టాడు ప్రణాలిక ప్రణాళికాబద్ధుడైన ఉపాధ్యాయుడు ఆయన ఆ నెమరువేతను యథేచ్ఛగా సాగనీయలేదు పూర్వ ప్రతిపాదిత విషయాలనే ఇప్పుడు జీవన్ముక్తుల దృష్టిలోంచి సమన్వయించి చూపడానికి ఈ గోష్ఠిని ఆయన తత్వ ప్రతిపాదన ప్రక్రియలు ప్రధానంగా నాలుగు ఒకటి తన దగ్గరకు వచ్చిన యోగ్యుడైన శిష్యుడి అర్హతను గమనించి వాడికి సరిపోయే రీతిగా విషయ ప్రతిపాదన చేయడం సామాన్యంగా ఉపనిషత్తులది ఈ పద్ధతి రెండు తను బ్రహ్మానందానుభూతిలో తేలిపోతూ ఆ ఆనందాన్ని పారవశ్యంతో వ్యక్తం చేయడం ఇది అవధూత గీత అష్టావక్ర గీత వంటి వాటి మార్గం మూడు ప్రతివాదుల దాడులకు తమ శిష్యులు పడిపోకుండా నిలబెట్టుకుంటూ వారికి విషయబోధ చేయడం శ్రీ శంకర భాష్యాదుల మార్గం ఇదే నాలుగు ఎక్కువ పాండిత్యం లేని వారికి కూడా విషయ అవగాహన కలిగించాలనే తపనతో సులభంగా విషయ ప్రతిపాదన చేయడం శ్రీశంకరుల ప్రకరణ గ్రంథాదులది ఈత్రోబ యోగవాసి శైలిలో విశేషం ఏమిటంటే అది ఈ నాలుగు ప్రక్రియలను సమాంతరంగా కొనసాగిస్తుంది అందుకే వాల్మీకి మహర్షి ఈ ఉత్తరార్ధంలో జీవన్ముక్తుల దృక్కోణం నుంచి విషయం మొత్తాన్ని తనే సింహావలోకనం చేయించాడు ఈ సింహావలోకనాన్ని చేసింది సాక్షాత్తుగా శ్రీరామ వశిష్ఠ యుగలి అందుకే వాల్మీకి మహర్షి ఇక్కడి ప్రతీ సర్గలోనూ పునరుక్తి చేశాడు ప్రతీ చోట కొత్త మెరుపులో మెరిపించను మెరిపించాడు ఇవన్నీ పునరుక్తులు అనుకుని వీటిని వదిలిపెట్టి ముందుకు పోయేవాడికి బూడద కూడా దక్కదని గట్టిగా తిట్టాడు భస్మాప్యాప్నోతి నా అధమహ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట అరవై మూడవ శ్లోకం మున్ముందుగా జీవన్ముక్తి వల్ల సాధకుడి శరీరం రాలిపోదని మరోసారి మరో ప్రక్రియలో నిరూపించాడు ఆ తరువాత కర్మత్యాగం కన్నా సంసక్తి త్యాగం ముఖ్యమని బోధించాడు దాన్నే తూష్ణీయం భావం అన్నాడు దీనికి ఇంద్రియ నిగ్రహం అహంకార త్యాగం చాలా ముఖ్యం అని చెబుతూ దానికి రుజువుగా విద్యాధరోపాఖ్యానమనే చిన్న కథ చెప్పి దానిలో తనకు గౌరవనీయుడైన భుసుయోగి ప్రసక్తిని మరోసారి తెచ్చాడు అయితే ఈ ఇంద్రియ నిగ్రహాదులకు కేవలం పతనభయాదులు కారణం కారాదని ప్రపంచంలో శుద్ధ చైతన్యం తప్పితే మరోటి లేదని సత్య దర్శనం ద్వారా దాన్ని సాధించాలని వివరిస్తూ దానికోసం లోకప్రసిద్ధమైన జడచేతన విభాగాన్ని తుడిచిపెట్టేశాడు దీన్ని మరింత గట్టిపరిచేందు కోసం ఇంద్రోపాఖ్యానం చెప్పాడు ఇందులో అణుగర్భంలో ప్రపంచం కథ వస్తుంది సర్వత్ర చైతన్య దర్శనం జరగాలంటే సాధకుడు జ్ఞాని కావాలి కానీ జ్ఞాన బంధువు కారాదు అన్నాడు జ్ఞానికి ఉదాహరణగా మంకీ అని సద్బ్రాహ్మణుడి సాధన కథ చెప్పాడు ఈ కథలోనే సంవేదన భావన వాసన కలన ఆవరణశక్తి విక్షేపశక్తి వంటి పారిభాషిక పదాలను వివరించాడు ఇలాంటి ఉపదేశాలను జ్ఞాన సిద్ధులైన గురులే చేయగలరని కానీ ఆ గురువులు అప్పటికే వ్యవహారాతీత స్థితికి చేరారు కనుక వారు భాగత్యాగ లక్షణ అనే ప్రక్రియను ఆశ్రయించి దాని ద్వారా శిష్యబోధ చేస్తారని వారి బోధన ప్రకారం బంధమనేది అసత్యమే అయినా శిష్యుడు మాత్రం సాధన చేసి తీరాలని అనేక యుక్తులతో నిరూపించాడు ఇక్కడే ఉపశమప్రకరణంలోని రూపాలోక మనస్కారాలనే స్వీయ సాంకేతిక పదాలను మరోసారి తవ్వుకొచ్చాడు ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని తత్వజ్ఞాన ప్రాప్తికి గురువు అవసరమే కాని ముక్తి అనేది గురువులు ప్రసాదిస్తే వచ్చేది కాదు అని నొక్కి చెప్పాడు కనుక శిష్యుడైన వాడు మామూలు కామ్యదేవతారాధనలు మాని అహంగ్రహోపాసన ప్రక్రియలో తత్వమననాన్ని జోడించి వైరాగ్యాన్ని పెంచుకొని ముక్తి కోసం ప్రయత్నించాలి అన్నాడు ఈ ఘట్టంలోనే ధ్యాన ప్రక్రియలను యోగభూమికలను చివరికి సమాధి స్థితిని ఒకంత విపులంగా వివరించాడు చాలామంది సాధకులు ఈ ఘట్టంలోనే పెడతోవ పడుతూ ఉంటారు కనుక ఇక్కడ వైరాగ్యపు విర్రితల గురించి ప్రత్యేక వివరణ చేశాడు ఇక్కడే వాసనల బలాన్ని బట్టి జీవులలో ఏడు రకాలు ఉన్నారు అన్నాడు ఈ వివరణ సందర్భంలోనే ఈ ఉత్తరార్థానికి కీలకమైన ప్రశ్న వచ్చింది ఏమిటి ఆ ప్రశ్న ఈ జగత్తు మిథ్య బ్రహ్మస్వరూపమా అని దీన్ని పరిష్కరించడం కోసమే జగత్తు విషయంలో ఉండే దృష్టి భేదాలను వివరిస్తూ సాధకుడి దృష్టిలో జగత్తు మిథ్య అని సిద్ధుడి దృష్టిలో అది బ్రహ్మస్వరూపమని పరిష్కారం చేశాడు దీనికి మద్దతుగా జడచేతన విభాగం లేనేలేదని సర్వము చైతన్యమయమేనని యుక్తి పరంపరతో నిరూపించాడు ఇదే విషయాన్ని కథారూపంగా ప్రతిపాదించడం కోసం పాషాణోపాఖ్యానమనే చిన్ని కథను వశిష్ఠుడు తన స్వానుభవంలోంచి తెచ్చి చెప్పడం మొదలు పెట్టాడు దీనికి కొనసాగింపుగానే విద్యాధరీ చరిత్రను జతచేశాడు రాతి కడుపులో దాగి ఉన్న ఆమె బ్రహ్మాండానికి కలిగిన ప్రళయాని ఆసరాగా తీసుకొని తత్వజ్ఞుల దృష్టితో వైజ్ఞానిక ప్రళయాని యోగజ్ఞుల దృష్టితో ప్రాకృతిక ప్రళయాన్ని విపులంగా వర్ణించాడు ఈ వర్ణనను తత్వచేచాత్మకంగా నడిపి కథలో నాస్తికవాద ఖండనకు కూడా చోటు కల్పించాడు ఇక్కడే ఒక కొత్త మెరుపు మెరిపిస్తూ సృష్టి ప్రళయాలు జోడెడ్ల వంటివని అవి ఏకకాలంలో సమాంతరంగా సాగిపోతూ ఉంటాయని బోధించాడు అంతేగాదు తంత్రశాస్త్రాలలో చెప్పే కాళరాత్రి భైరవుడు భైరవి మొదలైన దేవతామూర్తులకు తత్వవిద్యతో సమన్వయం చేసి చూపించాడు దానికి శివస్పర్శ అనే పేరుతో ఒక బంగారుపు మెరుగునిచ్చాడు ఇది కాక సృష్టిలో ప్రతి చోటా ప్రపంచమే అనే వింత ప్రతిపాదన చేసి ఒకనొక ప్రపంచంలో రావణాసురుడి చేతిలో రాముడే ఓడిపోయాడు అన్నాడు నువ్వు నేను అంటే శ్రీరామ వశిష్ఠులు సార్లు పుట్టాము అన్నాడు తత్వదృష్టిలో అసలు ఎవరు పుట్టలేదు అన్నాడు దీన్ని నిరూపించేందుకోసం పూర్వం ప్రళయక్రమాలను చెప్పినట్లుగా ఇప్పుడు తత్వదృష్టితోనూ యోగదృష్టితోనూ సృష్టి క్రమాలను మరణించాడు ఇంత సాంకేతిక చర్చ జరిగినాక మళ్ళీ పాషాణ ఉపాఠ్యానంలోని విద్యాధరి చరిత్రతో లంకె కలుపుతూ తనకు అప్పటి స్థూలదేహం రాలిపోయిందని ఇప్పటికీ తనకు స్థూలదేహం లేనే లేదని ఆయా శిష్య జీవుల కర్మశేషాలను బట్టి వాళ్లకు తను కనిపిస్తున్నానని ప్రకటించాడు కాగా ఈ పాషాణోపాఖ్యానం వల్ల చైతన్యం ఒక్కటే ఉందని సృష్టి ప్రళయాలు అజ్ఞాన కల్పితాలని తేలింది అయితే ఈ అజ్ఞానం యొక్క అంటే అవిద్య యొక్క స్వరూపం ఏమిటి అనేది తెలియాలి దీని ప్రసక్తి పూర్వం ఉపశమప్రకరణంలో గాధి చరిత్ర దగ్గరే వచ్చింది అంతకంటే విస్పష్టంగా దాన్ని తేల్చడం కోసమే పాషాణోపాఖ్యానం తరువాత దీర్ఘమైన విపశ్చిదుపాఖ్యానం వచ్చింది ఇందులో కథలో కథగా తొమ్మిది కథలు పెనవేసుకుపోయి ఉన్నాయి ఒకటి విపశ్చిత్ అనే రాజు అగ్నిదేవుడి వరం వల్ల నలుగురు విపశ్చిత్తులుగా మారి నాలుగు దిక్కులకు వెళ్ళి అవిద్య అంతు సూద్దాము అని ఆరాటపడ్డ కథ ఒకటి రెండు వాళ్లలో ఒకడు లేడి జన్మ నెత్తి శ్రీరామ సభలో మనిషిగా మారి తన పాత అనుభవాలు కొన్ని నెమరు వేసుకున్న కథ ఒకటి మూడు ఒక రాక్షసుడు ఒక మహర్షి శాపానికి గురే ఆకాశం అంత శవమై నేలకు రాలిపడ్డ శవోపాఖ్యానం ఒకటి నాలుగు ఆ శవంలోని జీవుడే దోమై జింకై బోయవాడై ఒక అడవిలో ఒక మహర్షి శిష్యరికం చేసి యోగాభ్యాసం చేసిన కథ ఒకటి ఐదు దీనిలో అంతర్భాగంగా ఆయా నాడుల్లో సంచరించే జీవుల అనుభవాలను వ్యవహరించడం ద్వారా జాగ్రత్ స్వప్న సుషుప్తుల మిథ్యత్వాన్ని విరాట్ పురుష తత్వాన్ని ప్రపంచ మిథ్యత్వాన్ని ప్రతిపాదించే యోగచర్యల కథ ఒకటి ఆరు బోయవాడే గురువుగారి భవిష్యత్ కథ ఒకటి ఏడు బోయవాడు లీలోపాఖ్యానంలోని సింధురాజుగా పుట్టబోయే భవిష్యత్ కథ ఒకటి ఎనిమిది విపశ్చిత్ రాజుకు లేడి జన్మ రావటానికి వెనుకగల కథ ఒకటి తొమ్మిది అవిద్య అనేది అసలు లేనే లేదని అది బ్రహ్మమేనని వివరించే వశిష్ఠుడి యుక్తి పరంపరల కథ ఒకటి ఈ తొమ్మిది కథల జమిలి కథే ఈ ఉత్తరార్థానికి కేంద్రబిందువు అందుకే దీనికి వెనకాల ముందు కూడా సాధన చర్చలే జరిగాయి ముగింపులో వశిష్ట మహర్షి ఇంద్రియ జయోపాయాలను బోధిస్తూ జాగ్రత్ స్వప్న సుషుప్తులనే అవస్థలు పరస్పర సంకరాలు అన్నాడు దీని తరువాత ఈ ఉత్తరార్థంలోని రెండో పెద్ద కథ కుందంతోపాఖ్యానం వచ్చింది నిజానికి ఇది దేశకాలాల అసత్వాన్ని నిరూపించడం కోసం ఇదివరలో వచ్చిన లీలోపాఖ్యాన లవణోపాఖ్యాన ఐందవోపాఖ్యాన చూడాలోపాఖ్యానాలలోని కొన్ని ఘట్టాలను పూలుగా తీసుకొని కొత్తగా అల్లిన పూలమాలే అయినా సరే కథా కథాకథన నైపుణి వల్ల చర్చలలో కొత్త అంశాల మేళవింపు వల్ల ఇది నిండు కొత్త కథగా కనిపించడం మాత్రమే కాక ఈ యోగవాసిష్ట శ్రవణం వల్ల పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని నిరూపించేందుకు మంచి ఉదాహరణగా నిలిచింది ఇక వశిష్ట మహర్షి చేయదలుచుకున్న బోధ చివరికి వస్తోంది అందుకనే ఆయన నూట ఎనభై ఆరవ సర్గ నుండి నూట ఎనభై దాకా తన సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించి నూట తొంభైవ అనేక నిర్వచనాలు పరిష్కారాలు చేసి చూపించాడు నూట తొంభైవ సర్గలో తనే ప్రశ్నలు వేసి శ్రీరాముడి చేత సమాధానాలు చెప్పించి శిష్య పరీక్ష చేసి చూపించాడు ఇక్కడే శాస్త్రవాదాల అల్పత్వాన్ని శాస్త్రాల ద్వారా జ్ఞానం లభించడం అడవిలో కట్టెలు వాడికి చింతామణి దొరకడం వంటిది అన్నాడు దీని తర్వాత గురుపూజ ఘట్టంలో అపార వినయాన్ని ప్రదర్శించిన వశిష్ట మహర్షి శ్రీరాముడి మీద పుష్పవృష్టి కురుస్తున్న సమయంలో ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగి తత్వ ఒక కొత్త మెరుగు తెచ్చాడు అయితే వాల్మీకి శైలిలో విచిత్రం ఏమిటంటే ఎంత కథ పూర్తయ్యాక రెండు వందల నాలుగవ సర్గ నుంచి రెండు వందల పదమూడవ సర్గ దాకా పది సర్గల పాటు మళ్ళీ వశిష్ట శ్రీరాముల ప్రశ్న ప్రతివచనాలను నడిపాడు అందులో ప్రజ్ఞప్తిరాజు కథ అనే కథకాని కథనే కాక శ్రీరాముడికి విష్ణుమూర్తికి మధ్య మరో జన్మను దానిలో ఆ జీవి వసిష్ఠుడికి శిష్యుడై తత్వచర్చ చేయడాన్ని కూడా చెప్పించాడు ఆ తరువాత మొత్తం గ్రంథాన్ని వెనుక వైరాగ్య ప్రకరణ ప్రారంభంలో ఎవరెవరి పేర్లను ప్రస్తావించాడో ఆ వాల్మీకి భరద్వాజ అగస్త్య సుతీక్ష్ణ అరిష్టనేమి అగ్నివేశ్య కారుణ్యాధులతో అనుసంధానం చేసి చిట్ట చివరికి పరాబ్రహ్మ నమస్కారంతో గ్రంథ పరిసమాప్తి చేశాడు ఈ విధంగా నిర్వాణ ప్రకరణపు ఉత్తరార్థాన్ని సింహావలోకనం చేయడం ద్వారా ఈ ప్రకరణంలో కథల కన్నా చర్చలకే ప్రాధాన్యం ఇవ్వబడింది అని తేలుతోంది ఈ చర్చానదీ ప్రవాహపు ఒంపు సొంపులను గమనించడం వల్ల ఇతర ప్రకరణాల ఈ ప్రకరణం మరింత ఉత్తమాధికారుల కోసం ఉద్దేశించబడినది అని కూడా తేలుతోంది అయినప్పటికీ వాల్మీకి మహర్షి అసలు ఈ గ్రంథాన్ని మధ్యమాధికారులు ఉత్తమాధికారులుగా మారేందుకోసం రూపొందించాడు కనుక మొత్తం గ్రంథంలోని ప్రకరణాలలో తత్వగంగా ప్రవాహం సాగిన తీరు తెన్నులను రేఖామాత్రంగా ప్రస్తావించుకుంటాం ఇప్పుడు మహాసింహావలోకనం చేసి ఈ పూర్తి గ్రంథం యొక్క సింహావలోకనంలోకి వెడదాం ఒకటి ఈ గ్రంథం వైరాగ్య ప్రకరణంతో ప్రారంభం అయింది దీనిలో శ్రీరాముడికి కలిగిన సహజ వైరాగ్యం వర్ణించబడింది ఇక్కడ వైరాగ్యం అనే అంశాన్ని నిత్యానిత్య వస్తు వివేకము ఇహాముత్ర ఫలభోగ విరాగము తితీక్ష ముముక్షత్వము అనే నాలుగు అంశాలకు అంటే సాధన చతుష్టయ సంపత్తికి ప్రతీకగా ప్రతిపాదించడం జరిగింది రెండు దీని తరువాత ముముక్షు వ్యవహార ప్రకరణం ఒకడికి తీవ్ర మోక్షేచ్ఛు కలిగింది అలాంటి ఎలా జీవించాలి ఎలా వ్యవహరించాలి ఎలా సాధన మొదలు పెట్టాలి ఎలా కొనసాగించాలి ఇలాంటి విషయాలను సామాన్యంగా ఏ వేదాంత గ్రంథము పట్టించుకోదు ఇక్కడ వాల్మీకి మహర్షి మాత్రం దీని కోసమే ఒక పెద్ద ప్రకరణమే కేటాయించాడు దీనిలో మొదట విశ్వామిత్రుడే శ్రీరాముడికి విషయప్రబోధ చేద్దామని మొదలుపెట్టి సుఖయోగీంద్రుణ్ణి ఉత్తమ సాధనకు ఉదాహరణగా తీసుకున్నాడు అతనికి తండ్రి చేసిన తత్వబోధ దాని మీద సుకుడికి విశ్వాసం కలగకపోవడం తరువాత జనకుడి చేసిన బోధ అనే అంశాలతో కథ మొదలుపెట్టాడు కానీ విశ్వామిత్ర మహర్షికి బోధించడం అలవాటు లేక ఈ పని నా వల్ల కాదులే అనుకుని ఆ పనిని వశిష్ఠ మహర్షికే అప్పచెప్పాడు వశిష్ఠ మహర్షి ఆరితేరిన ఉపాధ్యాయుడు ఆయన ఒక ప్రణాళిక వేసుకుని తన ప్రవచనం ప్రారంభించాడు ఆయన విధిని తిరస్కరించి పురుషకారానికి పెద్ద పీట వేసి జ్ఞాన ఇచ్ఛా క్రియలకు స్పందత్రయమని పేరు పెట్టి సాధన చేసి తీరాలని నొక్కి చెప్పి मुमुक्षु कर्तव्या विस्पष्ट निर्देश वेदात विद्यावत प्रकरणा मुग्चा मूड मूडवदी उत्पत्ति प्रकरण वशिष्ठु प्रबोध प्रणाली काषत्नी यूता जीवन यभिशं తద్బ్రహ్మ ఈ దృశ్య ప్రపంచం అంతా ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతోందో దేని మీద ఆధారపడి జీవిస్తుందో చివరికి దేనిలోకి ప్రవేశించి లయిస్తోందో అదే పరబ్రహ్మ అనే వాక్యం మీద ఆధారపడబోతోంది అంటే జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయల పరిసీలన మీద ఆధారపడి నడవబోతోంది ఆ ఉపనిషత్తులో ఈ వాక్యం యొక్క తాత్పర్యం ఎక్కడికి పోతుందంటే అసలు ఉత్పత్తి స్థితి లయ ఈ మూడు లేనేలేవు అని చెప్పడం దగ్గరకు పోతోంది దానికి అనుగుణంగానే ఈ జగత్తుకు ఉత్పత్తి లేదు అని నిరూపించడం కోసమే వశిష్ట మహర్షి ఉత్పత్తి ప్రకరణాన్ని ప్రారంభించాడు ఈ ప్రకరణంలో కథలు కొంచెం ఎక్కువ ముందుగా లీలో పాఖ్యానంలో ఒక అడవిలోని పూరి గుడిసిలోనే ఒక మహాసామ్రాజ్యం ఇమిడి ఉందని ఆ రాజ్యంలోని ఒక గదిలో మరో బ్రహ్మాండ గోళమే ఇమిడి ఉందని ఎనిమిది రోజుల్లోనే ఎనభై సంవత్సరాలు ఇమిడి ఉన్నాయని మనం మామూలుగా అనుకుంటున్నట్టుగా జన్మ పరంపరలన్నీ కాలక్రమరీతిలో సాగవలసిన పని లేదని వింత వింత నిరూపణలు చేసాడు దీనివల్ల దేశ కాలాలు రెండు అసత్యాలేనని నిరూపించాడు దీనిలో ప్రస్తావించిన సింధురాజు కథను మళ్ళీ నిర్వాణ ప్రకటన ఉత్తరార్ధంలో కొనసాగించాడు ఆ తరువాత పవిత్రమైన విషూచిక రాక్షసి చరిత్రలో జన్మనాశాలు రెండు భావన వల్లే కలుగుతాయి అని తేల్చాడు ఇక ఐందవ ఉపాఖ్యానంలో సంకల్ప తీవ్రత కొత్త బ్రహ్మాండాలనే సృష్టి చేయగలదు అన్నాడు ఈ కథను తరువాతి గ్రంథంలో చాలాసార్లు ఉదహరించాడు ఆ తరువాత లవణోపాఖ్యానంలో ప్రపంచోత్పత్తి అంతా మనస్సు చేసే గారడీ మాత్రమే అని ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మకు వివర్తరూపంగా ఏర్పడిందేనని నిష్కర్ష చేశాడు ఈ మధ్యలోనే సాధన విధానాలను అజ్ఞాన భూమికులను జ్ఞానభూమికలను కూడా వివరించాడు ఈ సప్త జ్ఞాన భూమికల ప్రస్తావన ఉత్తర ఉత్తరగ్రంథంలో కూడా చాలా చోట్ల వచ్చింది ఆ విధంగా జగత్తుకు ఉత్పత్తే లేదని నిరూపించినాక వశిష్ట మహర్షి స్థితి ప్రకరణంలోకి వెళ్ళాడు నాలుగో స్థితి ప్రకరణం ఈ స్థితి ప్రకరణం శుక్రకుమారుడి కథతో ప్రారంభం అవుతుంది ఇది ఉత్పత్తి ఎక్కడ జరిగిందో తెలియని శుక్రకుమారుడి జన్మ పరంపరను చూపిస్తుంది ఆ తరువాత దామవ్యాల కఠోపాఖ్యానంలో శంబరుడనేవాడి అస్తిత్వం మీద ఆధారపడ్డ అస్తిత్వం లకటుల జన్మ పరంపరను చెప్పాడు ఇక కదంబ దాసూరుడి కథలో స్థితికి వీలేని వృక్షాగ్రంలో స్థితి ఏర్పరచుకున్న దాసూరముని కథ చెప్పాడు ఈ విధంగా ఉత్పత్తి లేని స్థితికి ఉండే అస్తిత్వం భ్రాంతిజన్యమే అని నిరూపించి ఇక కచకుమారుడి బ్రహ్మ విద్యా సాధనతో సాధనోపాయాల ప్రసక్తి తెచ్చి మహర్షి ఈ ప్రకరణాన్ని ముగించాడు ఇక ఐదవదైన ఉపసమ ప్రకరణం ఈ ప్రకరణం వచ్చేసరికి మహర్షి తన దారి మార్చేశాడు మనసు అనేది నిలిచి ఉన్నంత కాలము ప్రపంచానికి నాశం లేదు కనుక మనస్సు యొక్క ఉపశమే ప్రపంచానికి ఉపశమము అన్నాడు చిత్త ప్రశమన విధానాలు రకరకాలుగా ఉంటాయి అనడం కోసం జనకుడి సిద్ధగీత కథ బలిచక్రవర్తి తత్వచింతన కథ ప్రహ్లాదుడి తత్వదర్శన కథ చెప్పాడు ఆ తరువాత గాది మహర్షి కథలో వింత వింత మెలికలు పెట్టి మాయా తత్వ వివరణకు శ్రీకారం చుట్టాడు నిర్వాణ ప్రకరణకు ఉత్తరార్ధంలో విపశ్చిదుపాఖ్యానంలో ఈ మాయా వివరణకు నిండు రూపం ఇవ్వబోతూ ఇక్కడ కథారూపంలో మాయా నిర్వచనాలకు అందదు అని తేల్చాడు మాయాస్వరూపం ఏమిటి అని గింజుకునే దానికన్నా దాన్ని దాటడం ఎలాగో ఆలోచించుకోవడం మంచిది అని సలహా ఇచ్చాడు ఈ మాయా అనే వ్యాధికి తపస్సే ఔషధం అంటూ ఉద్ధాలకుడు వీతహవ్యుడు మొదలైన వారి కథల ద్వారా సాధనోపాయాలను విజృంభించి వివరించాడు కాగా ప్రకరణాలు ముందుకు సాగుతున్న సాధన విధానాల వివరణ పెరగడం ఈ ప్రకరణం చివరి భాగాల్లో విస్పష్టంగా కనిపిస్తుంది ఇక చివరిది ఆరవది నిర్వాణ ప్రకరణం దీన్నే మహర్షి రెండు భాగాలు చేసి పూర్వార్థాన్ని సాధక దృష్టితో తత్వపునశ్శ్చరణకు ఉత్తరార్థాన్ని సిద్ధదృష్టితో తత్వరోమంతానికి అంటే నెమురువేతకు కేటాయించాడు పూర్వార్థంలో అవిద్యను దాటడానికి యోగజ్ఞానాలు రెండూ తగిన మార్గాలేనంటూ రెండు మార్గాలను వివరించాడు యోగ మార్గానికి ప్రతీకగా భుసుండోపాఖ్యానాన్ని యోగజ్ఞానాల సమన్వయమైన భక్తి మార్గంగా శివమానస పూజా విధానాన్ని జ్ఞానమార్గానికి ప్రతినిధిగా భవిష్యత్తులో జరగబోయే భగవద్గీతోపదేశాన్ని స్వీకరించాడు ఆ తరువాత శత రుద్రీయోపాఖ్యానంలో జీవులు ఒక భ్రాంతిలోంచి మరో భ్రాంతిలోకి ప్రయాణం చేస్తూనే ఉంటారు అన్నాడు చూడాలోపాఖ్యానంలోనూ భగీరథో ఉపాఖ్యానంలోనూ యథాప్రాప్త కార్యత్వాన్ని సోదాహరణంగా ప్రతిపాదించాడు ఆ తరువాత శ్రీరాముడు వంటి ఉత్తమాధికారికి వశిష్ఠుడు చేసిన ఈ మహోపదేశాన్ని తన శిష్యుడైన భరద్వాజుడు వంటి సామాన్యుడికి సమన్వయించేందుకోసం ప్రభిలాపిన ప్రక్రియలను వాల్మీకి మహర్షే స్వయంగా ఉపదేశించాడు ఆ తరువాత శ్రీరాముడు కేవల జ్ఞానబలంతో సమాధిలోకి వెళ్ళిపోవడం విశ్వామిత్ర మహర్షి ప్రార్థన మేరకు వశిష్ట మహర్షి శ్రీరాముణ్ణి సమాధిలోంచి బయటకు తీసుకురావడం అనే సంఘటనలతో ఈ పూర్వార్థం పూర్తి అయింది ఇక ఉత్తరార్థం అంత సిద్ధపురుష దృష్టితో పరతత్వాన్ని పునర్మననం చేసుకోవడం కోసం కొనసాగింది ఆ వివరాలను ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఈ విధంగా ముప్పై రెండు వేల శ్లోకాలలో విస్తృతంగా సాగని వశిష్ట బోధ అంత పక్కా ప్రణాళికతో క్రమబద్ధమైన నిర్మాణంతో ఉద్దిష్ట ప్రయోజనాల కోసం సంకల్పపూర్వకంగా చేసిన పునరుక్తులతో మొహమాటం లేని ప్రశ్నలతో సాధన విధానాల మీద ప్రత్యేక శ్రద్ధలతో ఒక వేదాంత విద్యా సర్వస్వంగా సాగిందే ఈ గ్రంథాన్ని ఒక్కదాన్నీ సాధనంగా పెట్టుకుని మళ్ళీ మళ్ళీ మననం చేస్తే చాలు ఇంతకన్నా వేరే సాధనలు అక్కర్లేదని ఈ గ్రంథ సందర్భంలోనే అక్కడక్కడ మహర్షి స్వయంగా చేసిన ప్రతిజ్ఞలు మామూలు మాటలు కావు ఈ గ్రంథాన్ని భక్తితో పఠించే వారికి తానే స్వయంగా గురువుగా నిలుస్తానని అజ్ఞాతంగా మార్గదర్శనం చేస్తానని వారిని తరింపజేసే బాధ్యత తనదేనని ఆయన కరుణతో మనకందరికీ ఇచ్చే సత్యవాగ్దానాలవి ఈ రహస్యాన్ని గుర్తించి తత్వతత్పరులమై ఈ గ్రంథాన్ని నిత్యానుసంధానంలో పెట్టుకోవడం ఇక మన బాధ్యత శ్రీరాముండు వసిష్ఠుడు ధీరుడు వాల్మీకి కవియుజోమయులై తీరుగమనమతిచి తత్వాధసిద్ధి దీప్రతని ఓంతత్స శ్రీరామధ్యానము అంగీకృతోధ నిచోళహేలం తుష్టమంత అజ్ఞానమని దుప్పటిని సరదాగా కప్పుకున్నాడు ఆయన చూపే దీనత్వం వశిష్ఠమహర్షి వాక్కులను పవిత్రీకరిస్తూ అందంగా ఉంది ఆయన నరుడు అంటే వశిష్ఠుడు చేసే తత్వ చింతనకు లోలోపల సంతోషిస్తున్నాడు అట్టి బాలరాముణ్ణి హృదయంలో భావన చేస్తున్నాను వశిష్ట ధ్యానము రాఘవగాహమానం సమస్తాం ఆయన గారి గురుత్వ పదవి శ్రీరాముడిలో మునిగి స్నానం చేసింది అందువల్ల ఆ గురుత్వం సమస్త మానవజాతిని పవిత్రం చేస్తోంది ఆయన ఇంద్రియ నిగ్రహవంతులలో శ్రేష్ఠుడు ఆయన జీవితం కల్పాంతం దాకా కొనసాగుతోంది అట్టి వశిష్ఠమహర్షికి నమస్కరిస్తున్నాను వాల్మీకి ధ్యానము అద్యాప్యహో భాతి సజీవమూర్తిర్వసి వాగ్భైయ రా ఆయన వల్లే వశిష్ట వాక్కులతో సహా శ్రీరాముడు ఈనాటికి సజీవమూర్తిగా ఆశ్చర్యకరంగా ప్రకాశిస్తున్నాడు ఆయన ప్రపంచ వాంగ్మయ జీవితానికి యొవను కవిత్వానికి అవతారం అట్టి వాల్మీకి మహర్షిని స్థుతిస్తున్నాను జై గురుదత్త